ఇంత దగ్గర ఏక భవికవాది కర్మచేతనే మోక్షము జ్ఞానం యొక్క అపేక్ష లేదు అనంటూ చెప్తూ వచ్చాడు మోక్షార్థి న ప్రవర్త త్ర కామ్య నిషిద్ధయోహో నిత్య నైమిత్తికే కుర్యావాయ జిహాశయ అని శ్లోక చెప్పిన ప్రకారంగా మోక్షార్థి అంటే ముముక్ష వాడు కామ్య కర్మలు నిషిద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రవృత్తి కాకూడదు అంటే కర్మ నిషిద్ధ కర్మలు చేయకూడదు మరియు ప్రత్యవాయ జిహాసయ అంటే చేయకుంటే పాపం వస్తుంది కాబట్టి ఆ పాప నివృత్తి కోసము నిత్య నియమిత కర్మలు చేస్తూ ఉండాలి ఇక పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాచిత కర్మల చేత నివృత్తం ఈ విధంగా కర్మ మోక్ష గాని జ్ఞానం యొక్క అపేక్ష లేదు అని అంటూ ఏకపోది అనుసారంగా మీమాంస మతమును ప్రతిపాదిస్తూ వచ్చాడు ఇంకా ఏమంటున్నాడు అంటే అంకం చూడండి బంధ నివృత్తి జ్ఞాన ద్వారా గ్రంథక ప్రయోజన ఇక నిచోడు ఏమంటాడంటే ఇంతదనక కర్మ చేతనే మేము ప్రతిపాదిస్తూ వచ్చాం కదా అలాంటప్పుడు జ్ఞానం చేత మోక్షం చెప్పి ఆ జ్ఞానము శ్రీ విచారసాగరం అనేటువంటి గ్రంథ విచారం ద్వారా కలుగుతుంది అని ఈ విచారసాగర గ్రంథంను మీరు ఏదైతే వ్రాయడానికి ఉపక్రమిస్తున్నారో అది అవసరం లేదు అని చెప్తూ యాతే బీ బంధుకి నివృత్తి జ్ఞాన ద్వారా గ్రంథక ప్రయోజనాన్ని ఇందువల్ల కూడా అంటే కర్మచైతన్య మోక్షం కలుగుతున్నందువల్ల జ్ఞానం ద్వారా గ్రంథం యొక్క ప్రయోజనం ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో అనుబంధ చూ ఆ ప్రయోజనం అనేది ఈ గ్రంథం ద్వారా సంభవించదు బంధ నివృత్తి కాదు జ్ఞానం కలగడము జ్ఞానం చేత బంధ నివృత్తి చెప్పడము ఇదంతా అసంభవం యోగ్యం కాదు కాకైతే జో వస్తున్నా రాసుకున్నాము జో వస్తు ప్రయోజనం హోవే హె ముఖ్య ప్రయోజనం యొక్క లక్షణం చెప్పినాడు ఇక్కడ ముఖ్య ప్రయోజనము అవాంతర ప్రయోజనము లేదా గౌన ప్రయోజనము అంటాం కదా ముఖ్య ప్రయోజనం దేనికంటారు ఏ వస్తువు యొక్క జ్ఞానం అయితే వేరే రీతిగా కలుగదు అంటే కేవలం నియమితమైనటువంటి సాధన ద్వారానే కలుగుతుందో అది ముఖ్య ప్రయోజనం అనబడుతుంది రూపక జ్ఞాన నేత్ర విన అవరుసని రూప జ్ఞానము నేత్రము కాకుండా వేరే సాధనాల చేత కలుగుతుందా ఏదైనా ఒక వస్తువు యొక్క జ్ఞానం మనకు రూప జ్ఞానం కలగాలంటే రూపం అంటే సప్తవర్ణములు తీసుకోవచ్చు లేకపోతే పొడుగు పొట్టి దొడ్డు సన్నం ఆకార విశేషములు కూడా రూపంలో గణనవుతాయి ఆ రూపం జ్ఞానం కావాలంటే మనకు నేత్రేంద్రియమే అసాధారణ కారణం ఇతర సాధనాల యొక్క లేదు అక్కడ అవసరం లేదు కేవలం ఏకైక సాధనం నేత్రం అందువల్ల ఆ రూప జ్ఞాన నేత్రిక ముఖ్య ప్రయోజనం ఆ రూప జ్ఞానం ఏదైతే ఉన్నదో నేత్రమునకు ముఖ్య ప్రయోజనము ఎందుకు ఆ రూప జ్ఞానం నేత్రం ద్వారానే అవుతుంది వేరే సాధన ద్వారా కలుగుటం లేదు కాబట్టి ఆ రూప జ్ఞానము నేత్రమునకు ముఖ్య ప్రయోజనం ఇక్కడ బంధం ఎట్లా ఉన్నది दे देहाधिक प्रपंचम आज्ञा सहित कार्य प्रपंचमंत बंधम अकना अहंकार से आदि ज्वात्म वस्तु है, बंध के अे अने पूर्व एक्क वा बंधम ओक निवृत्ति ज्ञा चेत कल कदा केवल कर्म चेतने कल अंधे बंद की निवृत्ति ग्रंथ सेना कर्मते हुए बंधम ओकर निवृत्ति ग्रंथम అధ్యయనం చేయకుండానే కర్మ చేత అవుతుంది అంటే బంధం యొక్క నివృత్తి కర్మ చేతనే అవుతుంది కాబట్టి కర్మ యొక్క ముఖ్య ప్రయోజనము బంధ నివృత్తి జ్ఞానము అనేది వేరే సాధన అయింది ఆ వేరే సాధన చేత బంధ కలుగుటలేదు అందువల్ల ఏ వస్తువు యొక్క జ్ఞానము వేరే సాధనల చేత కలగదో దానికి నియమితమైనటువంటి సాధన చేత మాత్రమే ఏదైతే కలుగుతుందో అది ప్రయోజనం అనబడింది రూపజ్ఞానము నేత్రమునకు ముఖ్య ప్రయోజనం అయింది ఎందుకు నేత్రం వినా వేరే సాధన చేత రూపజ్ఞానం కలుగుటం లేదు అట్లే ఈ బంధనివృత్తి కూడా కర్మ కాకుండా జ్ఞానం చేత కానీ ఇంకా యోగం చేత కానీ ఇంకా ఏ ఇతర సాధనల చేత కలుగుటలేదు అందుకని కర్మ యొక్క ముఖ్య ప్రయోజనం మోక్షం అంటే మోక్షం అనేది కర్మ ఈ విచార సాగరం అనేటువంటి గ్రంథం మీరు వ్రాయడము దాన్ని ముముక్షుడు అధ్యయనం చేయడము విచారం చేయడము విచారం చేత జ్ఞానం కలగడము జ్ఞానం చేత బంధ నివృత్తి కలగడం అనేది మీరు క్రమ చెప్తున్నారో జ్ఞానం కోసం గ్రంథ రచన చేస్తున్నారో అది నిష్ఫలం వ్యర్థం జ్ఞానం యొక్క ప్రయోజనము గ్రంథ రచన కాదు గ్రంథం ద్వారా జ్ఞానం కలగదు గ్రంథం యొక్క ప్రయోజనము బంధ నివృత్తికి అని ఏదైతే బంధ నివృత్తి అనేది అది యోగ్యము కాదు బంద్కి నివృత్తి గ్రంథసే విన కర్మతే గ్రంథం చేత కాకుండానే గ్రంథాధ్యనం చేత కాకుండానే గ్రంథం యొక్క విచారం చేయకుండానే కర్మ చేత అవుతుంది అయితే బంద్కి నివృత్తి గ్రంథక ప్రయోజనం నహి ఇసు రీతి సే గ్రంథికి అధికారి విషయ ప్రయోజనం బనే నహి గ్రంథం యొక్క అధికారి సంభవించాడు అధికారి అనేవాడు ఎవడు లేడు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసటానికి జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందడానికి అధికారి అనేవాడు ఎవరు లేడు ఎందుకు కర్మచేతనే ముక్తి కలుగుతున్నా కానీ గ్రంథాధ్యయనం చేసే జ్ఞానాన్ని పొంది ముక్తి కావాలని ఎవరు కోరుతాడు అందువల్ల అధికారి లేడు మరి గ్రంథానికి విషయము జీవ యొక్క ఏకత్వం అని ఏదైతే చెప్పారో అది సంభవించదు పూర్వం విషయ ఖండంలో చెప్తూ వచ్చాము మరి ప్రయోజనం సిద్ధించదు అందువల్ల అనుబంధ చతుష్టయంలో ముఖ్యమైనటువంటి అనుబంధాలు అధికారి విషయం ప్రయోజనం అనేది సిద్ధించినందువలన సంబంధం కూడా సంభవించదు అతి దేశం చేస్తున్నాడు అధికారి సిద్ధించడం లేదు ప్రయోజనం సిద్ధించడం లేదు విషయం సిద్ధించడం లేదు అలాంటప్పుడు ఇక సంబంధాలు వాటిలోనే ఉంటాయి కాబట్టి అవి కూడా అర్థత ఖండన అని అంటూ అతి చేస్తూ నామమాత్రం చేత చెప్తూ ఉన్నాడు సంబంధ ఖండనము వాంకము అధికారి ఆది లేకే అభావితే సంబంధ పి బెనయి అధికారి విషయము ప్రయోజనం సిద్ధించినప్పుడు ఇక సంబంధం అనేది కూడా సంభవించదు ఏ విధంగా విషయకే అభావితే గ్రంథిక ఆరు విషయక ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధం బి జీవ ఏకత్వం అనేదే గ్రంథానికి విషయం అంటూ మీరు చెప్పారు అది సంభవించదు ఎందుకనంటే జీవ బ్రహ్మ సంభవించదు జీవుడు వేరే పరమాత్మ వేరే అందువల్ల అభేదం అనేదే విషయం సంభవించినప్పుడు ఆ విషయమును ప్రతిపాదించినటువంటి గ్రంథము ఆ గ్రంథానికి విషయానికి ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధము కుదరదు అట్లే అధికారి అవరు ఫలికే ఆ అధికారి మరి ఫలం ప్రయోజనం ఏదే బంధ పరమానంద ప్రాప్తి ఏదైతే మోక్షం ప్రయోజనం చెప్తారో ఆ బంధ నివృత్తి జ్ఞానం ఆ జ్ఞానాన్ని పొందటానికి అధికారే లేడు అందువల్ల అధికారికి ఫలమునకు సంబంధం కూడా కుదరదు ఎందుకు అధికారి అభావం అయిపోయాడు ఫలం యొక్క అభావం అయిపోయింది ఎందుకంటే అధికారి సిద్ధించలేదు ప్రయోజనం సిద్ధించలేదు అలాంటప్పుడు తినక ప్రాప్య ప్రాపక భావ సంబంధం వినే అధికారి అనేటువంటి ప్రాపకుడు మోక్షం అనేది ప్రాప్యము ఫలమునకు అధికారికి ప్రాప్య ప్రాపక భావ సంబంధం అనేది కుదరదు ఇక అధికారికే అభావితే తాక ఆరు విచారక विचार सागर अनेक ग्रंथा अधिकारी पुरुड़ विचार ज्ञापन कल चतूचार कदा मरी आ अधिकारी ग्रंथा की एम संबंधा कर्त कर्तव्य भाव संबंध विचार कर्तव्यू कर्तव्यू अधिकारी विचारा की अधिकारी कर्त कर्तव्य भाव संबंध में चुप्कटो अभी संभव चुप कर्त कर्तव्य भाव संबंध प्नक నిష్ఫలత హోనైతే గ్రంథిక అవరు జ్ఞానక జన్యజనక భావ సంబంధం బెని ఈ గ్రంథాధ్యయనం చేత జ్ఞానం కలుగుతుంది అని ఏదైతే మీరు చెప్పారో అది నిష్ఫలం ఎందుకు కర్మ చేతనే మోక్షం కలుగుతూ ఉండగా జ్ఞానం ఎవరికి కావాలి అందుకని జ్ఞానం నిష్ఫలం దానికేం ప్రయోజనం లేదు మరియు గ్రంథ రచన ఏదైతే చేస్తున్నారో ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసిన తర్వాత జ్ఞానం కలుగుతుంది జ్ఞానము జన్యం ఉన్నది గ్రంథము జనకమున్నది కాబట్టి జ్ఞానానికి గ్రంథానికి జన్యజనక భావ సంబంధం ఏదైతే ఉన్నదో అది కూడా సంభవించదు గ్రంథక జ్ఞానక జన్యజనక భావ సంబంధం సఫల వస్తువు జన్యు హై పూర్వకహీ రీతి సే జ్ఞానం సఫలహ్ సఫల వస్తువు ఏదైతే ఉంటుందో అది జైన్యం ఉంటుంది విచార సాగరం అనేటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేయటం జ్ఞానం ఏదైతే కలుగుతుందో ఆ జ్ఞానము అది జైన్యం కానీ ఆ జన్యము సఫలం కాది కదా ఏది జ్ఞానం దానికి ఒక మోక్షం అనే ప్రయోజనం సిద్ధిస్తే ఆ జ్ఞానం సఫలమైతుంది అది సఫలమే కాదు పూర్వం చెప్పుకుంటూ వచ్చాము ఎందుకు జ్ఞానం నిరర్థకం పంద్యాసూతున్న వలె వ్యర్థమైపోతుంది ఎందుకు జ్ఞానం చేత ఏ మోక్షం అయితే మీరు చెప్తారో అది కర్మచేతనే అవుతున్నప్పుడు జ్ఞానం యొక్క ప్రయోజనమేమైంది అన్నప్పుడు జ్ఞానం ఏమైంది నిష్ఫలమైంది జ్ఞానానికి ఫలమే లేకుండా పోయింది సఫల వస్తువు ఏదైతే ఉందో జన్యము అనబడుతుంది గురువు కహిరీ తీసే జ్ఞాన సఫలహేని అందుకని ఆ జ్ఞానం సఫలం కానే కాదు ఎందుకు దానికి ప్రయోజనమే లేదు కావున ఆ జ్ఞానానికి గ్రంథానికి జన్యజనక భావ సంబంధము కుదరదు అని ఈ విధంగా ఇంకా అణ్యమైనటువంటి సంబంధాలు కూడా యథాయోగ్యంగా ఊహించుకొని అవి కూడా సంభవించవు అందువల్ల ఈ అనుబంధ చతుష్టయంలో అధికారి సంబంధము విషయము ప్రయోజనం అనేటువంటి ఏవి కూడా సిద్ధించటం లేదు జ్ఞానికే స్వరూపకాభి అభావే జ్ఞానం అంటే దేనికంటారు అభేద దర్శనం జ్ఞానం జ్ఞానం నిర్విషయం స్మృత అని ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా జీవబ్రహ్మల యొక్క అభేద సాక్షాత్కారమే అంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వాహమస్మి అని ఏ విధంగా ఏ జ్ఞానం అయితే ఉందో అదే జ్ఞానం అభేద దర్శనం జ్ఞానం ఉభయ చైతన్య అభేదుకు జ్ఞానక అయ్యే అని ఈ విధంగా శాస్త్రాల్లో కూడా చర్చించబడింది కాబట్టి ఈ జ్ఞానం యొక్క స్వరూపమే అభావం ఉన్నది అయితే బి జ్ఞానక ఆర్ గ్రంథక సంబంధం బ్ఞానం యొక్క స్వరూపమే సిద్ధించడం లేదు ఇక జ్ఞానానికి గ్రంథానికి జన్యజనక సంబంధం ఇలా కుదురుతుంది ఎందుకనంటే జ్ఞానం అంటే దేనికంటారు పంటస్థం చేసుకోండి జీవ బ్రహ్మకే అభేద నిశ్చయిక నాం సిద్ధాంతమే జ్ఞానహే జీవ బ్రహ్మల అభేద నిశ్చయం అంటేనే వేదాంత సిద్ధాంతంలో జ్ఞానము అనబడుతుంది ఇది జ్ఞానం లక్షణం పంటస్థం చేసుకోండి అభేదర్శనం జ్ఞానం ఇది సంక్షేపంగా జీవబ్రహ్మల యొక్క అభేద నిశ్చయం అనేదే జ్ఞానము అని చెప్పబడింది ఆవుడు సో అభేద నిశ్చయ బని ఆ అభేద నిశ్చయం ఈ గ్రంథం ద్వారా కానే కాదు పోనీ ఆ జ్ఞానానికి ఏదైనా ఫలం ఉంటే కదా జ్ఞానం సఫలమయ్యేది అందువల్ల జీవబ్రహ్మల యొక్క అభేదము హై నయ్యి జీవబ్రహ్మల యొక్క లేనే లేదు ఎందుకు జీవుడు వేరే దేవుడు వేరే అందువల్ల జీవునికి బ్రహ్మమునకు అభేదము ఎట్టి కూశాన కూడా సంభవించదు విశాఖండంలో చెప్పుకుంటూ వచ్చాం కదా ఎందుకంటే జీవుని లక్షణాలు వేరు బ్రహ్మం యొక్క లక్షణాలు వేరు మరి విరుద్ధమైనటువంటి విలక్షణమైనటువంటి స్వభావం కలిగినటువంటి వస్తువుల్లో అభేదం ఎలా కుదురుతుంది అని పూర్వము విషయ ఖండనంలో చెప్తూ వచ్చాడు కాబట్టి జీవభ్రహ్మకు అభేదం హై నహి ఏ వార్త విషయకే నిరాకరణమే పూర్వ ప్రతిపాదన కరీహ్ కాభేద నిశ్చయ రూప జ్ఞాన్ బాణే కాబట్టి జ్ఞానం యొక్క స్వరూపమే సిద్ధించదు అని ఏదైతే ఈ పారాగ్రాఫ్లో మొట్టమొదటి వాక్యం ఉన్నదో దాన్ని పూర్తిగా స్పష్టీకరణం చేశాడు ఎందుకంటే జీవ బ్రహ్మలకి ఆ అభేద నిశ్చేయమంటే జ్ఞానము ఆ అభేదమే సంభవించదు అన్నప్పుడు జ్ఞానం యొక్క స్వరూపమే సిద్ధించదు ఎప్పుడైతే జ్ఞానం యొక్క స్వరూపమే లేదో జ్ఞానం ద్వారా బంధ పరమానంద ప్రాప్తి మోక్షం కలుగుతుంది ఆశ వదులుకోండి ఇసు రి తీసే అధికారి అధిక అనుబంధానికి అభావితే గ్రంథక గ్రంథ ప్రవృత్తి ప్రయోజక జ్ఞాన విషయత్వం అనుబంధత్వం అంటే ఏ అనుబంధములను తెలుసుకున్నట్లయితే అధికారి పురుషుడు నిస్సంకోచంగా గ్రంథాధ్యానందు ప్రవృత్తి కావడానికి హేతులో అవి అనుబంధములు అనబడతాయి వీటి జ్ఞానం కావాలి అధికారి పురుషునికి అంటే అధికారి అంటే ఎవరు విషయం అంటే ఏమిటి ప్రయోజనం అంటే ఏమిటి సంబంధాలు ఏమిటి వీటి జ్ఞానం ఉంటే అధికారి పురుషుడు గ్రంథంలో ప్రవృత్తుడవుతాడు గ్రంథ ప్రవృత్తి ప్రయోజక జ్ఞాన విషయత్వం ఆ గ్రంథంలో ప్రవృత్తికి హేతువులైనటువంటి వాటి యొక్క జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి విషయాలు ఏవైతే అధికారిక సంబంధ విషయ ప్రయోజనాలు ఉన్నాయో అనుబంధములు అనబడతాయి ఈ అనుబంధములు అభవమైపోయినందువలన అవి సిద్ధించడం లేనందువలన ఈ గ్రంథం యొక్క రచన ఆరంభం మీరు ఏదైతే చేస్తున్నారో అది అవసరం లేదు సంభవించదు ఎవరి కోసం నువ్వు ఈ రాస్తున్నావు అధికారే సిద్ధించడం లేదు విషయం సిద్ధించడం లేదు ప్రయోజనం సిద్ధించడం లేదు సంబంధం సిద్ధించడం లేదు ఎవరి కోసం ఎందుకోసం రాస్తావు ఈ గ్రంథాన్ని అందుకని గ్రంథారంభం నిష్ఫలము ఆరంభించటం తగదు అని పూర్వపక్షి అభిప్రాయం ఇంత కనుక చెప్తూ ఇప్పుడు ఉత్తరపక్షం సిద్ధాంతపక్షం పూర్వపక్షి ఏదైతే క్రమంగా అధికారి సిద్ధించడు విషయం సిద్ధించదు ప్రయోజనము సిద్ధించదు సంబంధం సిద్ధించదు అని చెప్తూ వచ్చాడు అదే క్రమంలో సిద్ధాంతి ఒక్కొక్కటిగా తీసుకొని అధికారి ఉన్నాడు ఈ గ్రంథానికి విషయం ఉంది ప్రయోజనం ఉంది సంబంధాలు కూడా అర్థత సిద్ధమవుతాయి అని ఇప్పుడు పూర్వపక్షి చేసినటువంటి అనుబంధ ఖండనం ఉండదు దాన్ని ఖండిస్తూ మళ్ళీ వాటిని మండనం చేస్తాడు అంటే మళ్ళీ ప్రతిపాదిస్తాడు నిరూపిస్తారు పూర్వపక్షి క్రమతే ఉత్తరు పూర్వపక్షి ఏ క్రమ చేత అధికారి మొదలైనటువంటి అనుబంధ చతు ఖండన చేశాడో అదే క్రమంలో ఇప్పుడు అధికారి మండన్ మొట్టమొదరు అధికారిని నిరూపిస్తాడు పూర్వపక్షి ఏదైతే సిద్ధాంతాన్ని ఖండనం చేస్తాడో దాన్ని ఖండన చేయడం ఖండన ఖండన ఇప్పుడు పూర్వపక్షిని ఖండిస్తూ అనుబంధ చతుష్టమును మండనం చేస్తాడు అంటే ప్రతిపాదిస్తూ ఉన్నాడు నిరూపిస్తున్నాడు అంకం నుండి డెబ్బై అంకం వరకు అధికారి ఉంటుంది అంక్ చౌతీస్ అవర్ అంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆ అంకుల్లో పూర్వపక్షి ఏదైతే శంక ఆ పూర్వపక్షికి ఉత్తరం ఇస్తున్నాడు అరవై ఒకటి అరవై రెండు అంకుల్లో అధికారి మండలం జరుగుతుంది మోక్షకి ప్రథమ అంశకి ఇచ్చా బూర్పక్ష ఏమన్నాడు మోక్షం యొక్క ప్రథమ అంశం అంటే అజ్ఞాన సహిత ఈ ప్రపంచం అంతా కూడా అనర్థం బంధం ఉన్నది ఆ బంధం యొక్క నివృత్తి అనేది మోక్షం యొక్క ఆ బంధ నివృత్తి ఏదైతే ప్రథమ ఉన్నదో అది సంభవించదు ఎందుకు అజ్ఞాన సహిత సకల ప్రపంచమును నివృత్తి చేసుకోవాలనే కోరిక ఎవడికి ఉండదు అని పూర్వపక్ష ఏదైతే చెప్పాడో దాన్ని మళ్ళొకసారి అనువాదం చేస్తూ మళ్ళొకసారి గుర్తు చేస్తాడు ఎందుకంటే విద్యార్థులకు గుర్తు కదా ఒక్కొక్క మంద ప్రజ్ఞులు ఉంటారు కొంతమంది అతడు అధికారిక ఖండనం ఏ విధంగా చేశాడు మర్చిండ్రు మర్చిపోయారు మళ్ళీ గుర్తు చేస్తాడు గ్రంథకర్త మోక్షకి ప్రథమ వంశకి ఇచ్చా బోక్షం యొక్క ప్రథమ వంశం సంభవించదు అని పూర్వపక్షి ఏదైతే అన్నాడో అది సంభవిస్తుంది అని అంటూ సిద్ధాంతి చెప్తూ ఉన్నాడు అయితే పూర్వపక్షిని మళ్ళొకసారి జ్ఞాపనం చేస్తున్నాడు అనువాదం చేస్తున్నాడు చూడండి పూర్వపక్షినే ప్రతం కహ పూర్వపక్షి మొట్టమొదటి ఇట్లా అని ఉండే జో మోక్షకి ఇచ్చా కహుకు బ నెహి మోక్షం యొక్క ఇచ్ఛ ఎవడికి కూడా కలగదు మీరు చెప్పేటువంటి మోక్షం లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణానుసారంగా మోక్షం యొక్క ఇచ్ఛ ఎవడికి కలగదు ఎందుకనంటే కహ మోక్ష విషయ దో అంశ మోక్షం రెండు అంశాలు చెప్పారు కదా మీరు ఏమని ఏకతో కారణసహిత జగత్కి నివృత్తి మోక్ష అంశ కారణ సహిత జగత్ యొక్క నివృత్తి ఇది మోక్షంలో మొదటి అంశము దూసరా అంశం బ్రహ్మకి ప్రాప్తి రూపాయ ఇక పరమానంద బ్రహ్మ ప్రాప్తి అనేది ద్వితీయ ఈ రెండు అంశాలు మోక్షంలో ఏదైతే చెప్పారో తిన్న విషయ్ कारण सहित जगत की निवृत्ति मोक्ष के प्रथम की इच्छा काहुक है नहीं, कारण सहित संपूर्ण जगत ओक निवृत्ति इच्छा ये पुष्प कलगदे मैं चुप्त वच कि तीन प्रकार के दुख के निवृत्ति की, की इच्छा सर्वपुरुष संपूर्ण जगत ओका నివృత్తిని ఎవరు కూరరయ్యా అక్కడ అనేక దృష్టాంతాలు ఇచ్చి చెప్పాడు కదా ఇంట్లో ఎలుగలు ఉన్నాయని ఇల్లుగా పెట్టుకుంటాడా పక్షులన్నీ మేసిపోతాయి అని పశువులు వచ్చి పంట చేయను వేయకుండా ఉంటాడా రైతు భిక్షువులు వస్తారని చెప్పి గృహస్థులు వంట వండకుంటా ఉంటారా దుఃఖ నివృత్తిని చేసుకోవడానికి ఉపాయాలు చేస్తారు గాని మొత్తము ప్రపంచాన్ని వదులుకుంటారేమి అని ఈ విధంగా పూర్వపక్షి చెప్పాడు కదా అనువాదం చేస్తూ ఉన్నాడు కింద తీని ప్రకారిక దుఃఖకి నివృత్తికి ఇచ్చా సర్వపురుషానికి హాయ్ సో దుఃఖకి నివృత్తి అప్ ఉపాయంతో జావే ఆధ్యాత్మిక దుఃఖం ఆది భౌతిక దుఃఖం ఆది దైవిక దుఃఖం ఈ మూడు దుఃఖాలు ఉంటాయి లోకంలో ఈ మూడు దుఃఖాలను నివృత్తి చేసుకోవడానికి ఆ సకల కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక దుఃఖం అయితే చేత నివృత్తి చేసుకుంటారు ఆది భౌతిక దుఃఖాలైతే ప్రభుత్వం ద్వారా ఇంకా వేరే ఉపాయాల ద్వారా నివృత్తి చేసుకుంటారు ఆధ్యాత్మిక దుఃఖాలంటే చోర వ్యాఘ్ర మొదలైనటువంటివి కదా అదిభౌతిక దుఃఖాలు ఆ అధిభౌతిక దుఃఖ నివృత్తి కోసము ప్రభుత్వానికి సంప్రదించి ఆ పూలులు సింహాలు మొదలైనటువంటి వాటి చేత క్రూర మృగాల చేత ఏదైతే దుఃఖం ప్రాప్తం అవుతుందో అది ఆ ప్రభుత్వం ద్వారా సంప్రదించి దానికి ఉపాయాలు చేసి నివృత్తి చేసుకుంటారు లేదా బోను అవి ఇవి పెట్టి ఆ పులులను పట్టేస్తారు ఏదో ఉపాయం ఉంటుంది ఆ ఉపాయాల ద్వారా ఆది భౌతిక దుఃఖాలు పడతాయి ఇక గ్రహపీడాది ఏదైతే ఆది దైవిక దుఃఖాలున్నాయో వాటికి కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి యజ్ఞ చేస్తారు ఆ దుఃఖాలను కూడా కొట్టుకుంటారు యాగం మొదలైనటువంటి కరువు కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ యాగం చేసి వర్షాన్ని కురిపించి ప్రజలను సుభిక్షంగా చేసేటువంటి కర్తవ్యం రాజుకుంటుంది కాబట్టి కార్యరాగం అనేటువంటి ఒక ఉపాయాన్ని అవలంబించి వర్షాన్ని కురిపించి ప్రజలను సుభిక్షంగా ఉంచుతాడు ఈ విధంగా ఉపాయాలు ఉన్నాయి అందువల్ల సర్వదుఖాల యొక్క నివృత్తిని కోరుతారు గానీ నివృత్తిని కూడా ఏ పురుషుడు కోరడు అయితే మూల సహిత జగత్కి నివృత్తికి మూలం అంటే అజ్ఞానం అజ్ఞాన సహితముగా సంపూర్ణ జగత్తు యొక్క నివృత్తిని జగత్తులో ఉన్నటువంటి ఆధ్యాత్మికాది తరువిధ దుఃఖాల నివృత్తిని మాత్రం కోరుతారు ఆ దుఃఖాల యొక్క నివృత్తి ఆయా ఉపాయాల చేత అవుతుంది అలాంటప్పుడు సంపూర్ణ జగత్ యొక్క నివృత్తి అనేది ఏ పురుషుడు ఇచ్చజేయడు మూల సహిత జగత్కి నివృత్తికి ఇచ్చా వాళ్ళ ముముక్షు అధికారి బని అజ్ఞానం సైతం సంపూర్ణ జగత్తును నివృత్తి చేసుకోవాలనేటువంటి ఇచ్చగల అధికారి పురుషుడే సిద్ధించాడు కాబట్టి అధికారి అనేవాడే లేడు మీ గ్రంథానికి అని పూర్వపక్షిని అనువాదం చేసి జ్ఞాపకం చేశాడు ఇప్పుడు దానికి సమాధానం సమాధాన్ ప్రథమ కహే హ ఇప్పుడు బంధ నివృత్తి కోరేటువంటి అధికారే లేడు అనేటువంటి పూర్వపక్ష శంకరు నిరాకరిస్తూ సమాధానం చెప్తూ ఉన్నాడు దోహ మూల సహిత జగహాని బిన్నా త్రివిధ దుఃఖధ్వంసే జన చాహత సకల్ ప్రథమోచుకో మూల సహిత జగ అజ్ఞాన సహిత ఈ సంపూర్ణ జగత్ యొక్క నివృత్తి ఏదైతే ఉన్నదో అది కోరేటువంటి పురుషులు ఉన్నారు ఎందుకనంటే ఈ మూడు దుఃఖాలు ఎక్కడ ఉన్నాయి ప్రపంచంలోనే ఉన్నాయి కదా మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మూడు దుఃఖాలను నివృత్తి చేసుకోవాలంటే దానికి కారణమైనటువంటి ప్రపంచమును కూడా నివృత్తి చేసుకోవాలి ఇప్పుడు పాము కాటేస్తే విషం ఎక్కి మనిషి చచ్చిపోతారు మనిషి చావడానికి అక్కడ హేతు ఎవరైనా విషమైంది మరి ఆ విషము చేత మరణ దుఃఖం ప్రాప్తం అవుతుంది మరి ఆ దుఃఖం రాకుండా చేసుకోవాలంటే ఆ విషము కలిగినటువంటి ఆ పామును కూడా లేకుండా చేస్తే మరణ దుఃఖం ఉండదు పామును అట్లే పెట్టేవనుకో కేవలం విష చేసుకున్నాం అనుకో ఆ పాము ద్వారా మళ్ళీ అపాయమే ఉంటుంది దాని సమూలంగా అంటే ఆ పామునే తీసేస్తే ఓడిచిపోతుంది కదా మరి అజ్ఞానము అజ్ఞానకార్యమైనటువంటి జగత్త ఈ మూడు దుఃఖాలకు హేతువు కాబట్టి ఆ దుఃఖాల నివృత్తి కావాలంటే అజ్ఞాన సహిత జగత్ యొక్క నివృత్తి అయితేనే సంపూర్ణంగా ఈ త్రివిధ దుఃఖాల నివృత్తి అవుతాయి టీకా మూలు కయ్యే జగత్ కారణం జో అజ్ఞాన్ మూలమంటే కారణం దేనికి కారణము జగత్తుకు కారణం ఎవరు అజ్ఞానం కాబట్టి మూలమంటే అజ్ఞానము అని తెలుసుకోండి మూల సైత యొక్క జగత్కే నాశ వినా తీన్ ప్రకారే దుఃఖ ఆరు ఉపాయం అయితే ధ్వంస అయ్యే నాశని కారణ సహిత అంటే అజ్ఞాన సహిత సంపూర్ణ జగత్తు యొక్క నాశనము కాకుండా ఈ మూడు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి వేరే ఉపాయాల చేత నివృత్తి కావు వేరే ఉపాయాల చేత త్రివిధ దుఃఖము నివృత్తి కావు మరి ఎలా నివృత్తి అవుతాయి అజ్ఞాన సహిత కార్యప్రపంచం యొక్క నివృత్తి అయితేనే ఈ మూడు దుఃఖాల యొక్క లేకపోతే వేరే ఉపాయం లేదు అవురు మూలా విద్యకే నాశే సర్వ దుఃఖకే కారణం రోగాదిక్ రోగాదికే ఆశ్రయ శరీరాధిక శరీరాధిక నాశ ఉదే మూలా విద్య ఏదైతే ఉందో మూలా విద్య తూలా విద్య అని పూర్వం టిప్పంలో చెప్పుకుంటూ వచ్చాం కదా కేవలం శుద్ధ చైతన్యకు జోడాపే అంటే మన స్వరూపాన్ని కప్పేటువంటిది ఏదైతే అజ్ఞానం ఉన్నదో అది మూలా విద్య అనబడుతుంది ఘటపటాదికి పదార్థానక జోడాపే సో తూలా విద్యకే ఘటపటాది పదార్థాల యొక్క అజ్ఞానం ఉంటుంది మనకు ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి మన పరిధిలో మనకు సంబంధించి ఉన్నటువంటి వస్తువులకు జ్ఞానం ఉంది కానీ దూరదేశంలో అనేక వస్తువులు ఉన్నాయి వాటి జ్ఞానం ఉందా మనకు లేదు కదా ఏముంది అజ్ఞానం ఉంది ఏం అజ్ఞానము తూలా జ్ఞానం మన స్వరూపం యొక్క అజ్ఞానము మూలా జ్ఞానం అని పూర్వం చెప్పుకుంటూ వచ్చామే అయితే ఆ మూలా విద్య నాశనం అయితే సర్వ దుఃఖాల యొక్క నాశనం అవుతుంది ఆ దుఃఖాలకు కారణమైనటువంటి రోగాలు లేకుండా పోతాయి మరియు ఆ రోగాలకు ఆశ్రయమైనటువంటి శరీరాదులు కూడా లేకుండా పోతాయి అత ఈ త్రివిధ దుఃఖుకే నాశకే నిమిత్త ఈ మూడు దుఃఖాల యొక్క కావాలంటే కారణ సైత జగత్కి నివృత్తి రూపం మోక్షకే ప్రథమ అంశ సకల పురుషు చాహే మూడు దుఃఖాల యొక్క నివృత్తి కావాలంటే అజ్ఞాన సహిత సంపూర్ణ జగత్ యొక్క నివృత్తిని కోరేటువంటి పురుషులు ఉన్నారు వాళ్ళే అధికారి పురుషులు కాబట్టి అధికారి యొక్క సిద్ధి అవుతుంది అని చెప్పాడు ఇంకా దాని యొక్క నిచోడు దాని సారభూతమైన విషయం ఏ చెప్తూ ఉన్నాడు తాత్పర్య హే జో సర్వ ఔషధ ఆదిక ఉపాధికరనే విషయ సమర్థ హే చూడు పూర్వపక్ష యమన్నాడు ఔషధాదుల చేత ఆధ్యాత్మిక దుఃఖాల యొక్క నివృత్తి అవుతుంది అలాంటప్పుడు సంపూర్ణ జగత్తును నివృత్తి చేసుకునే అపేక్ష ఏమున్నది అవసరం ఏమున్నది అన్నాడు కదా ఔషధాదుల చేత రోగాల యొక్క నివృత్తి ఆధ్యాత్మిక దుఃఖాల యొక్క నివృత్తి అవుతుంది కాదని మేము కాని అంటాడు ఔషధాదికి ఉపాయ కరనే విషయ సమర్థ హైడు ఒకనొక పురుషుడు ఉన్నాడు అతనికి తగిన రోగం వచ్చింది ఇప్పుడు కరోనా సమయం కాబట్టి కరోనా రోగం వచ్చింది అతడు దవాఖానలకు పోయాడు లక్ష లక్ష ఖర్చు పెట్టుకున్నాడు ఆ రోగ నివృత్తి చేసుకున్నాడు అంత మాత్రం చేత ఇక అతనికి రోగాలే రాకుండా పోతాయా చెప్పండి రోగాలు అత్యంత నివృత్తి అవుతాయా ఆ రోగం ఎందుకంటే శరీరమే రోగాలకు నిలయం కదా దుఃఖాలయం అశాశ్వతం ఇప్పుడు ఒక రోగాన్ని నివృత్తి ఇంకో రోగం వస్తుంది ఎందుకు రాదు అత్యంత నివృత్తి అవుతాయా రోగాలు దుఃఖానికి కారణమైనటువంటి రోగాలు ఒకవేళ ఆ నివృత్తి అయినటువంటి రోగం కూడా మళ్ళీ రావచ్చు ఎందుకు రాదు ఏం ఉంది ఒక రోగం వచ్చింది నివృత్తి చేసుకున్నాడు మళ్ళీ రాదా ఆ రోగం తప్పకుండా శరీరం అన్నప్పుడు ఏవో రోగాలు వస్తూనే ఉంటాయి అందువల్ల పురుషు కహు పురుషుక రోగాది జన్య దుఃఖు ఔషధాదికు ఉపాయన నాసు హోవే హే కొంతమంది పురుషులకు ఔషధాల చేత రోగాల చేత దుఃఖం ఏదైతే కలుగుతుందో అది నివృత్తి అవుతుంది కానీ తినికే బి దుఃఖం నియమకరి దూరు ఇప్పుడు ఆ రోగాన్ని నివృత్తి చేసుకునే ఔషధాలను సేవించేటువంటి సమర్థుడు ఉన్నాడు ఎన్ని లక్షలైనా ఖర్చు ఆ రోగాన్ని నివృత్తి చేసుకునేటువంటి సమర్థుడు ఉన్నాడు రోగాన్ని నివృత్తి చేసుకున్నాడు నివృత్తి అయ్యింది కానీ నియమూ లేదు అత్యంత నివృత్తి అవుతుంది అనేటువంటి గ్యారంటీ ఏమి లేదు నియమం ఏమి లేదు కాహు పురుషుక రోగాది జన్య దుఃఖ ఔషధాదిక ఉపాయన ఓవే ఆరు కాహువుకే దుఃఖ ఔషధాదికూపాయన ఓవేనాయి ఒకే ఔషధం చేత ఒకే రోగం కలిగినటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకో ఆ ఔషధం చేత ఒకని తక్కువ అయితే ఒకని తక్కువ నియమం ఉన్నదా బాబా పోనీ ఆ దుఃఖం నివృత్తి రోగం నివృత్తి మళ్ళీ రాదనే నియమం ఉన్నదా అది లేదు మరి వేరే దుఃఖాలు కూడా వస్తాయి అది నివృత్తి అయినా కాని ఇంకా వేరే దుఃఖాలు వస్తాయి అందుకని అత్యంత దుఃఖ నివృత్తి అనేది సంభవించదు ఉపాయాల చేత తాత్కాలికంగా దుఃఖ నివృత్తి చేసుకోవచ్చు కానీ అత్యంత నివృత్తి మాత్రం కాదు అయితే औषधाधिक उपाय रोग जन दुख की निम करवृत्ति होवे ओषदाद उपायल चेत रोगा रोग कल दुख आध्यात्मिक दुखते उ अत्य निवृत्ति अवता है निम्मात्रा के औषधाधिक उपाय दुख के निवृत्ति होवे ताके दुख की उत्पत्ति फिर होवे औषधादे दुख निवृत्ति अंद अभी मल्ल रात మళ్ళీ ఉత్పన్నమవుతాయి కాకపోతే ఔషధాదిక ఉపాతే దుఃఖకి అత్యంత నివృత్తి ఓవెనయి అత్యంత నివృత్తి అంటే ఇక మళ్ళీ ఎప్పుడు రావు అనేది గ్యారంటీ లేదు అత్యంత నివృత్తి అంటే ఏంది అది కూడా లక్షణం చేసి చెప్తూ ఉన్నాడు కంఠస్థానం జాకి నివృత్తి ఉత్పత్తి నెయ్యి అవే సో అత్యంత నివృత్తికి అయ్యాయి ఏదైనా ఒక ఉపాయం చేత నివృత్తి అయింది ఆ నివృత్తి అయినటువంటిది మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఉంటే అది అత్యంత నివృత్తి ఔషధాల చేత రోగాల యొక్క నివృత్తి చేసుకుంటారు అనుకోండి లోకులు అవి మళ్ళీ ఉత్పన్నము కాకపోతే అత్యంత నివృత్తి అని చెప్పాలి కానీ మళ్ళీ రావా ఏమన్నా నియమం ఉందా ఏమన్నా అబాధిత నియమం అనేది లేదు కదా ఆ అత్యంత నివృత్తి అనేది సంభవించదు ఔషధాదిక ఉపాయంతే దుఃఖకే నివృత్తి నియమకరకే హోవేనహి ఆ నివృత్తి జో దుఃఖాకి ఫిర్భి ఉత్పత్తి హోవే యాతి అత్యంత నివృత్తి బీ తిన ఉపాయంతో హోవేన కాబట్టి ఔషధాదుల చేత రోగాది జన్య దుఃఖాలు ఏవైతే ఆధ్యాత్మిక దుఃఖాలు ఉన్నాయో అవి నియమ నియమం చేత నివృత్తి కావడం లేదు అత్యంత నివృత్తి కావడం లేదు కాబట్టి కేవలం దుఃఖ నివృత్తి చేసుకోవడానికే సకల పురుషులు ఇచ్చగిస్తారుగాని అజ్ఞాన సహిత జగత్ యొక్క నివృత్తిని ఎవరు కోరరు అనేది పూర్వపక్షి ఏదైతే చెప్పాడో అది ఖండించబడింది దుఃఖకే సకల సాధనక నాశ హోవేతో ఇప్పుడు దుఃఖానికి సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నాశనం సకల దుఃఖకి నియమ నివృత్తి హోవే దుఃఖము నివృత్తి కావాలంటే దుఃఖ సాధనాలు కూడా సంపూర్ణంగా నివృత్తి కావాలి అప్పుడే నియమం చేత నివృత్తి అవుతాయి దుఃఖాలు ఆరు దుఃఖకే సాధనక నాసు హూవేస్తే ఫిర్ దుఃఖనే ఆ దుఃఖ సాధనాల యొక్క నివృత్తి అయితే దుఃఖాలు రావు దుఃఖాలు మళ్ళీ కలుగవు లేకపోతే దుఃఖకి నివృత్తికి నిమిత్తం మరి దుఃఖాలను నివృత్తి చేసుకోవాలంటే వాటికి సాధనాలైనటువంటి దుఃఖకే సాధనకి నివృత్తికి ఇచ్చా సర్వకు హూవే అలా ఇప్పుడు మనం చెప్పుకున్నాము విషం చేత మరణిస్తాడు ఆ విషానికి సాధనం ఎవరైనా రూ అది సర్పమైంది ఆ సర్పమును కూడా నివృత్తి చేసుకుంటే అది అత్యంత నివృత్తి అనబడుతుంది అట్లా ఇప్పుడు ఈ లోకం లోపల ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆదిదైవిక దుఃఖాలు ఉన్నాయి ఈ దుఃఖాల నివృత్తి కావాలంటే దుఃఖ సాధనాలే ఉన్నాయి ప్రాపంచిక శబ్దాది విషయాలు ఉన్నాయి కదా ఈ విషయాలతో యుక్తంగా ప్రపంచము ఆ ప్రపంచానికి కారణం అజ్ఞానము కాబట్టి అన్నిటికీ మూలమైనటువంటి అజ్ఞానము అజ్ఞానకార్యమైన ప్రపంచమును సంపూర్ణంగా నివృత్తి చేస్తేనే కానీ ఆ జగదంతర్గతమైనటువంటి తిరుగుతా దుఃఖాల యొక్క నివృత్తి అవుతుంది అందుకని దుఃఖాల యొక్క నివృత్తి మరి దుఃఖ సాధనాల యొక్క నివృత్తిని కూడా కోరేటువంటి పురుషులు ఉన్నారు కాబట్టి అధికారి ఉన్నాడు మోక్షంలో ప్రథమాంశం యొక్క ఇచ్చను చేసేటువంటి వాడు ప్రథమాంశమును కోరేటువంటి అధికారి పురుషుడు ఉన్నాడు సో అరవై అంకం తొంభై ఒకటి ఇక్కడ కూడా ఒక టిప్పణ పోయింది ఎనభై తొమ్మిదవ టిప్పణంలో ఏకభౌవికవాది అంటే ఆ పూర్వపక్షి ఏకభోవికవాది కదా ఏకభౌవికవాది అంటే ఏమంటారు చెప్తున్నాడు భవం అంటే జన్మ ఏకం అంటే ఒక్కటి అంటే ముముక్షుకు ఒక్క జన్మ ప్రాప్తం ఆ ఒక్క జన్మ లోపల ఇత్యనైమితి కర్మ కర్మలు చేస్తూ కామ్య నిషేమి నిషిద్ధ కర్మలు చేయకుండా ఉండి పూర్వ జన్మలో చేసినటువంటి ప్రయ పాపాలు ఏవైతే ఉన్నాయో కోసం ప్రయత్నం చేసినట్లయితే కేవల కర్మ చేత మోక్షం కలుగుతుంది అని ఏదైతే ఏక భవిక వారు చెప్పాడో దాని ఆ ఏక భవిక అనేటువంటి శబ్దము ఒక అర్థం చెప్తున్నాడు ఏక అంటే ఏక భవిక అంటే ఏక జన్మక భవం అంటే జన్మ ఏకమంటే ఒకటి ఒక జన్మం ప్రాప్తి కలుగుతుంది ముముక్షకు ఆ ఒక్క జన్మ లోపల అతడు ముక్తుడైపోతాడు అని చెప్పేటువంటి వాళ్ళు ఏకభవిక వాది చెప్పుట వాదం అంటే చెప్పుట ఏకభవిక అంటే ఒక్క జన్మం ప్రాప్తిస్తుంది అని చెప్పేటువంటి వాళ్ళు ఆ ఒక్క జన్మలో ముక్తుడవుతాడు అని చెప్పేటువంటి వాది ఏకభవిక వాది అతవా లేక మోక్షకే సాధన ఏకహీ కర్మక వాది కైయే కథన్ సో ఏకభవిక వాది శబ్దకా అర్థ మోక్షానికి ఒకే ఒక సాధనం అది కేవలం కర్మ అని ఈ విధంగా ఏక అంటే ఒకే కర్మనే మోక్షానికి సాధనం అవుతుంది కానీ జ్ఞానం యొక్క అపేక్ష లేదు కేవలం కర్మచేతనే మోక్షము ఏక హీ కర్మక వాదు వాదం అంటే కథనం చెప్పుట ఒకే కర్మచేతనే మోక్షం కలుగుతుంది అని చెప్పేవాళ్ళు ఏక భయక వాదులు అని తెలుసుకుంటూ వచ్చాం ఇక తొంభైవ కఫకారక పదార్థకే త్యాగ విన ఇప్పుడు కఫమును చేసేటువంటి పదార్థము పెరుగు ఇంకా చక్కరీ అంటే కఫవుని చేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అలాంటి పదార్థాలను త్యాగం చేయకుండా కఫరవుకి నివృత్తి విని ఆ కఫవును సాధనాలైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగం చేయకుండా కఫ నివృత్తి ఎలా అవుతుంది కఫం అంటే దగ్గు దమ్ము తెడా వస్తుంది కదా కఫ రోగం రావాలంటే హేతువులు ఏవి పెరుగు మొదలైనటువంటి అధికంగా తింటారు ఇంకా అనేక పదార్థాలు ఉంటాయి కఫాన్ని చేసేటువంటి ఆహార పదార్థాల్లో అవి వదులుకుంటే ఆ రోగం యొక్క నివృత్తి ఆ వదులుకున్నంత మాత్రమే కాదు రోగం వచ్చింది కదా మరి వచ్చింది ఉట్టి గట్లా రోగానికి ఔషధులు ఒకవైపు వాడాలి మరి ఆ రోగానికి హేతు అయినటువంటి పదార్థాలను కూడా త్యాగం చేయాలి అందుకే ఆయుర్వేదంలో ఏం చెప్పింది రోగము రోగ నివృత్తికి సాధనము దాంతోపాటు పథ్యం కూడా ఉండాలి రోగం నివృత్తి మందులు వాడుకుంటున్నాడు కానీ పథ్యం చేయలేదు అనుకో దగ్గు పోవాలని మందులు వాడుకుంటున్నాడు మీద నుంచి పెరుగు బెల్లము చక్కరే మరి విరివిగా తింటూ ఉన్నాడు మరి కాదు మరేం చేయాలి పథ్యం కూడా చేయాలన్నమాట కాన కఫకారకమైనటువంటి పదార్థాలను త్యాగం చేయకుండా కఫరోగ నివృత్తి కాదు అందువల్ల అయితే కఫ నివృత్తి కచ్చు ఆ కఫరోగ నివృత్తి చేసుకోవాలనేటువంటి ఇచ్చగలిగిన పురుషుడు ఏం చేయాలి మై వైద్య సే కఫకారక పదార్థక త్యాగరుగా నేను వైద్యుని దగ్గరికి వెళ్ళి ఈ కఫమునగు హేతు పదార్థాలు ఏమిటో అవి తెలుసుకొని ఆ పదార్థాలను త్యాగం చేస్తాను అని ఆ కఫరోగం వచ్చినటువంటి పురుషుడు ఇచ్చజేస్తాడు అయితే కఫికే సాధనానికి నివృత్తికు ఇచ్చితా ఆ కఫ నివృత్తి కోసం ఔషధం తీసుకుంటాను మరి దాంతోపాటు ఈ కఫ రోగానికి హేతువులైనటువంటి సాధనాలేవో పదార్థాలేవో అది తెలుసుకుంటాను తెలుసుకొని ఆ కఫహేతు సాధనాలను వదులుకొని ఆ రోగా నివృత్తి కోసం ఔషధాన్ని సేవించి రోగ నివృత్తి చేసుకుంటాను అని ఇచ్చా ప్రతి పురుషుడు కూడా చేస్తాడు అందువల్ల సాధన సహిత దుఃఖం యొక్క నివృత్తి కోరతాడు కానీ కేవల దుఃఖాల యొక్క నివృత్తి కోరడు టైసే దుఃఖకే సాధనకి నివృత్తి వినా దుఃఖకే నివృత్తి హోదని దుఃఖ సాధనాల నివృత్తి కాకుండా దుఃఖాల నివృత్తి కలగనేరదు యాతే దుఃఖకే నివృత్తి యొక్క ఇచ్చు పురుషు దుఃఖ నివృత్తి కావాలనేటువంటి ఇచ్చగలిగిన పురుషుడు దుఃఖ సాధనాలైనటువంటి మై శాస్త్ర గురుసే జానకే దుఃఖకే సాధనక త్యాగ కరుంగా అయితే దుఃఖకే సాధనకే నివృత్తి కూదు ఇచ్చుతాయి ఈ దుఃఖాలకు సాధనాలు ఏమీ అని నేను సద్గురు సత్శాస్త్రాలను ఆశ్రయించి ఆ దుఃఖ సాధనను తెలుసుకొని ఆ సాధనాలను వదులుకుంటాను ఎందుకు ఆ సాధనాలను వదులుకుంటేనే దుఃఖం యొక్క నివృత్తి అవుతుంది కాబట్టి సాధన సహిత దుఃఖం యొక్క నివృత్తి సకల అని ఈ దుఃఖ నివృత్తికి లోకంలో ఏవైతే ఉపాయాలు ఉన్నాయో అవి అత్యంత నివృత్తికి సాధనాలు కావు సాధన సహిత దుఃఖాల యొక్క నివృత్తి అంటే అజ్ఞాన సహిత సంపూర్ణ కార్యప్రపంచమును కూడా వదులుకోవడానికి ముముక్షువులు కోరుతారు అరవై మూడవ అంకము సో దుఃఖకా సాధన్ అజ్ఞాన్ అవతాకాయ ప్రపంచే మరి దుఃఖ సాధనాలు ఏవి సాధన సహిత దుఃఖం యొక్క నివృత్తిని కోరుతారు కదా పురుషులు మరి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటికి సాధనాలు ఏవి అంటే అజ్ఞాన సహిత కార్యప్రపంచమే మూడు దుఃఖాలకు సాధనం ఏ వార్త సాంద్రోగ్య ఉపనిషదమే భూమా విద్యా విషయ అక్కడ భూమ ఉన్నది మాకు దీర్ఘం పెట్టుకోండి భూమ అంటే వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మ వస్తువును ప్రతిపాదించేటువంటి ఒక ప్రకరణం ఉన్నది చాంద్రోగ్యోపనిషత్తులో ఏడవ అధ్యాయము ఈ వార్త చాంద్రోగ్యోపనిషత్తు భూమా విద్యా విషయ ప్రసిద్ధే అజ్ఞాన సహిత కార్యప్రపంచం నివృత్తిని కోరేటువంటి పురుషులు ఉన్నారు అదే మోక్షం యొక్క అని చప్తు ఆ అజ్ఞాన సహిత కార్యప్రపంచం మీద దుఃఖాలకు సాధన ఉన్నదో అనేటువంటి విషయము చాంద్రో గ్యోపనిషత్తులో భూమా విద్యలో చెప్పబడింది తహా ఏ ప్రసంగ సమయ సనత్ కుమార్ కి నారద ప్రాప్తు ఆడ ప్రసంగము ఏడో అధ్యాయంలో సనత్ కుమారుల వద్దకు నారద మహర్షులు ఒకసారి వచ్చి అతనికి శరణాగతి అయ్యి ఈ విధంగా ప్రార్థన చేస్తాడు హే భగవన్ జో ఆత్మనీ పురుష హోక నీ హోగ హోక సహిత హ్యాతే మజ్ఞాని హు మేరే కు ఐసా ఉపదేశా మేర అజ్ఞాన దూరీ అని వచ్చి ప్రార్థన చేస్తాడు హే భగవన్ అని అంటూ సనత్ కుమారుల వారిని ప్రార్థిస్తూ తరచి శోక మహాత్మ విధి ఆత్మ జ్ఞానే శోకాన్ని తరిస్తాడు అని భవద్శేభ్య అంటే మీలాంటి మహాత్ముల ద్వారా నేను విన్నాను కాబట్టి నేను శోకంతో కూడుకొని ఉన్నాను కాబట్టి శోక నివృత్తి కావాలంటే ఆత్మజ్ఞానము కావాలి ఆ ఆత్మజ్ఞానమే శోక నివృత్తికి ఉపాయం మహాత్ములు శాస్త్రాలు చెప్తున్నారు అది నేను విన్నాను అటువంటి శోక నివృత్తి ఉపాయమును నాకు ప్రసాదించండి ఉపదేశించండి అజ్ఞానం నివృత్తి కావాలంటే జ్ఞానం చేతనే కలుగుతుంది తరతి శోకం ఆత్మవిత్ జ్ఞానా దేవత కైవల్యం దేవం జ్ఞాత్వ సర్వపసాని నాణ్య పంత విద్య అయనాయ అని ఈ విధంగా శృతులు చెప్తున్నాయి కాబట్టి మహాత్ములు చెప్తున్నారు కాబట్టి వారి అనుభవం కూడా ఉంది కాబట్టి నాకు ఈ అజ్ఞానము నివృత్తి అయ్యేటువంటి ఉపాయం ఏదైతే జ్ఞానం ఉన్నదో దాన్ని నాకు ఉపదేశం చేయండి ఎందుకు తరతి శోకం ఆత్మవిత్తు ఆత్మ జ్ఞాన శోకాన్ని తరిస్తాడు సోకం అంటే శోక ఉపలక్ష్యత అజ్ఞానాన్ని తరిస్తాడు ఎందుకంటే సకల దుఃఖాలకు అజ్ఞానమే కదా కారణము అందుకని అజ్ఞాన సహిత సంపూర్ణ ప్రపంచం యొక్క కోరేటువంటి పురుషులు ఉన్నారు అని అంటూ చంద్రోగి ఉపనిషత్తు సనత్ కుమారుల నారద సంవాద నిమిత్తం చేత మనకు చెప్తుంది కాబట్టి సాధన సహిత దుఃఖం యొక్క కోరేటువంటి పురుషులు ఉన్నారు వాళ్ళే అధికారులు బు సనత్ కుమార్నే నారదుకు కయ అప్పుడు సనత్ కుమారుల వారు నారదుల వారికి ఉపదేశిస్తూ హే నారదు భూమా శోకరహిత హే సుఖ రూప హే అారద భూమా అంటే వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మ వస్తువు యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే దుఃఖ నివృత్తికు ఉపాయం ఎందుకు ఆ భూమ ఆ పరబ్రహ్మ వస్తువు ఏదైతే ఉన్నదో అదే శోకరహితము దానిలో శోకం లేదు మరి ఆ పరబ్రహ్మ వస్తువు నా స్వరూపమే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో తాను కూడా పరబ్రహ్మ స్వరూపుడైపోతాడు కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపం శోకమే లేదు అది సుఖరూపం ఆ సుఖరూపమైనటువంటి భూమా స్వరూపమైనటువంటి పరబ్రహ్మ వస్తువు కంటే భిన్నం సకలం కూడా అత అన్న ఆర్థం దానికంటే అన్యం అంతా కూడా మిథ్యా సుచ్ఛము అవి దుఃఖానికి సాధనాలు ఉన్నాయి అని ఈ విధంగా చెప్పి ఆ దుఃఖ సాధనాలను వదులుకోవాలి అని ఉపదేశం చేశాడు కాబట్టి సాధన సహిత దుఃఖ నివృత్తిని కోరుతారు పురుషులు వారే అధికారి పురుషులు భూమా అంటే ఏంది స్వామీజీ భూమా అంటే భూమానం బ్రహ్మకాహే బ్రహ్మం అంటే ఏంది మళ్ళీ అడిగితే బృహద్ వ్యాపతి బ్రహ్మ అంటే వ్యాపకమైనటువంటిది వ్యాపకం అంటే దేశం చేత గాని కాలం చేత గాని వస్తు చేత గాని పరిచ్ఛేదం లేనటువంటిది అంతం లేనటువంటిది అది వ్యాపకమన పడుతుంది అదే అనంతం అని కూడా చెప్పుకోవచ్చు విభూ అని కూడా చెప్పుకోవచ్చు దానికి భూమా అని శబ్ద ప్రయోగం చేసి చంద్ర విమర్శతో చెప్పింది ఈసరీ తీసే బ్రహ్మసేబ్య నిజ వస్తు సకల దుఃఖక సాధన కయ్యే బ్రహ్మ భిన్న సకల వస్తువులన్నీ కూడా దుఃఖ సాధనాలే అని అక్కడ చెప్పబడింది అజ్ఞాన్ భిన్నం ఏవయ్యా అజ్ఞానము తత్కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచం ఇది బ్రహ్మ భిన్నం ఉన్నది అదే దుఃఖాలకు సాధనం బ్రహ్మం ఒక్కటే సుఖరూపం ఉన్నది బ్రహ్మ భిన్నం సకలం కూడా దుఃఖ సాధనంలే అన్నప్పుడు మరి అజ్ఞానం అజ్ఞాన తత్కార్యమైనది ఏదైతే ప్రపంచము ఇది కూడా బ్రహ్మ భిన్నమే కాబట్టి బ్రహ్మ భిన్నం సకలం దుఃఖ సాధనం అజ్ఞానము అజ్ఞాన కార్యం కూడా బ్రహ్మ భిన్నమే అందువల్ల ఈ అజ్ఞాన అజ్ఞాన కార్యమైనటువంటి దుఃఖ సాధనాలను సంపూర్ణంగా త్యాగం చెయ్యాలి అయితే దుఃఖక సాధనే తాకి నివృత్తి ఉవ్వేస్తే సర్వ దుఃఖకి నియమ కరికే అత్యంత నివృత్తి అవ్వే కాబట్టి దుఃఖాల యొక్క అత్యంత నివృత్తి కావాలంటే దుఃఖ సాధనాల యొక్క నివృత్తి కూడా కావాలి దుఃఖ సాధనాలు ఏవి అంటే అజ్ఞానము అజ్ఞాన కార్యమైనటువంటి ప్రపంచము దాని యొక్క నివృత్తి కావాలి అంటేనే దుఃఖాల యొక్క అత్యంత నివృత్తి అవుతుంది అత్యయ సగల దుఃఖకి నివృత్తికి నిమిత్తం అజ్ఞాన సహిత ప్రపంచకి నివృత్తి రూపం మోక్షకి ప్రథమం కి చాహా బట్టి దుఃఖ నివృత్తి కావాలంటే అజ్ఞాన సహిత ప్రపంచం యొక్క నివృత్తి కావాలి అప్పుడే దుఃఖాలు అత్యంత నివృత్తి అవుతాయి కాబట్టి ఈ అజ్ఞాన చేత ప్రపంచం యొక్క నివృత్తి అనేది ఏదైతే మోక్షం యొక్క ప్రథమంశము మేము చెప్తూ అది సంభవిస్తుంది అని చెప్తూ వచ్చాడు దానిపైన తొంభై ఒకటవ ఉంది తర్వాత తెలుసుకుందాంలే ఓ సహనా సహనోనత్ సహ వీర్యం కర తేజస్వినధితమస్ మా విషావై ఓ శాంతి శాంతి శాంతి